నిషేమదేవ్యదాయుస్తింద్రో వృద్ధ్రవాస్తినో బృహస్పతా శాంతి శాంతిశాంతి తమాధ్యాత్కం దృష్ట్వా तत्वी ृष्ट्वाह्यत तत्वूतारा तत्वाद्रच्यु भव आत्मा सबायाभ्यो आत्मा अंटे नेु नेुक्त यथार స్వరూపానికి ఆత్మ అనిపారు ఇప్పుడు మనిషి ఏమనుకుంటాడు ఆత్మ అంటే నేను అంటే ఇదిగో ఈ దేహం ఉన్నది ఈ దేహం లోపల ఉన్నది ఆత్మ ఈ దేహానికి బయట ఉన్నది అనాత్మ కానీ సత్యం అది కాదు మీ దేహానికి బయట ఉంది కానీ ఆత్మకి బయట ఏదీ లేదు దేహానికి బయట ఉండేవేవో దేహానికి బయట కానీ నేను దేహం అయితే దేహానికి లోపల దేహానికి బయట అనే విభాగం వస్తుంది నేను దేహము కాదు నేను దేహమునందు ప్రకటమయ్యేవాడనే కానీ దేహము నేను కాదు కాబట్టి దేహం ఇప్పుడు ఈ ఘటమున్నది ఈ ఘట ఘటము ఘటము దేహానికి బయట ఉండే కానీ ఘటాన్ని దర్శించే చూపుకి బయట ఉన్న ఘటం చూపుకి బయట ఉంటే ఇంక చూ మీరేం చూస్తారండి చూపుకి బాహ్యంలో లేదు ఘటాన్ని ప్రత్యక్షం చేసుకునేది మనస్సు మనస్సు ఘటానికి మనస్సుకి ప్రత్యక్షం అవుతుంది ఘటం మానసిక ప్రత్యక్షం అది సో మనస్సుకి బయట ఉందా మనస్సులో అంతర్గతమైనదా మనస్సుకి బయట ఏమీ లేదు అలాగే ఎరుకకు ఘటాన్ని మీరు తెలుసుకుంటున్న సందర్భంలో ఎరుకకు బయట లేదు చిత్తుకి బయట లేదు ఆ చిత్ అంటే సత్ కాబట్టి ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పాట్ ఈజ్ నాట్ అవుట్ సైడ్ ద ఎగ్జిస్టెన్స్ ఉచ్ ండి ఏ సత్త నేనై ఉన్నానో ఆ సత్త కంటే బాహ్యమున్నందు ఘటము లేదు కాబట్టి బాహ్యంలో ఉన్నదని మీరు అనుకున్నది ఆత్మయందే ఉన్నది ఆంతరములో ఉన్నది అనుకున్నది ఆత్మయందే ఉన్నది కాబట్టి ఘటపటాది సత్త ఆత్మ సత్త అంతర్గతమై ఉంటుంది అలాగే నిన్న మీకు మనవి చేశాను క్రోధితుడి యొక్క క్రోధము లోభి యొక్క లోభము ప్రేమికుని ప్రేమ సంతుష్టుని సంతోషము ఇవన్నీ కూడా ఒకే చైతన్యములో ప్రకాశిస్తూ ఉంటాయి కాబట్టి ఆభ్యంతరమైన ఆత్మయందే ఉంటుంది బాహ్యమైన ఆత్మయందే ఉంటుంది స బాహ్యాభ్యంతరహ అదే అవ చాలాసార్లు వస్తూ ఉంటుంది స బాహ్యాభ్యంతర అజహా అంటే పుట్టుక లేనిది సరే ఈ కథ చాలాసార్లు చెప్పనే చెప్పాను మళ్ళీ కొత్తగా మొదలుపెట్టి చెప్పమంటారా అజహా అని ఎన్నోసార్లు చెప్పాను పుట్టుక లేనిది అని ఈ పుట్టుక గోళ వదిలిపెట్టేస్తే కానీ తత్వం వాడికి తెలియనే తెలియడు అంచేతనే శాస్త్రం వీడు అస్తమాను నేను పుట్టాను బాబోయ్ అని అనుకుంటూ ఉంటాడు కాబట్టి శాస్త్రంలో కూడా నువ్వు పుట్టలేదు నాయన పుట్టినది నువ్వు కాదు అని అజహా అని అస్తమాను చెప్తూ ఉంటారు అపూర్వ పూర్వము అంటే కారణము పూర్వము అంటే కారణము ఆత్మకు కారణం ఏదైనా ఉన్నదా అంటే నో కారణమేమీ లేదు అనపర అన అనంతర అబాహ్య ఇవి మనం చూసాం ఆత్మకు లోపల ఉన్నది ఆత్మకు బయట ఉన్నది అనే విభాగములు కూడా లేవు తర్వాత కృత్న అంటే సర్వము ఆత్మయే ఆత్మ ఇంటి ఎటువంటిదంటే ఆకాశవత్ సర్వగత ఎలాగైతే చూడండి ఈ భూతాకాశంలో మొత్తం జగత్త ఉన్నది అలాగే మీరు నిద్రలేసినప్పుడు ఆ ఆకాశము వంటి ఆ ఎరుక సో ది స్పేస్ లైక్ అవేర్నెస్ దట్ కంటైన్స్ ది ఎంటైర్ యూనివర్స్ మీరు గెలాక్సీలను తెలుసుకుంటే ఆ గెలాక్సీలు దేంట్లో ఉన్నాయి ఆ స్పేస్ లైక్ అవేర్నెస్లో ఉన్నాయి మీరు ఏది తెలుసుకుంటే ఆ సర్వము కూడా ఆ స్పేస్ లైక్ అవేర్నెస్లో అజ్ ఏ కంటెంట్ అలా ప్రకాశిస్తూ ఉంటాయి కాబట్టి ఎలా అయితే ఆకాశము సకల జగత్తును తన ఎందు కలిగి ఉన్నదో అదేవిధంగా ఆకాశము కంటే కూడా సూక్ష్మమైన ఆ ఎరుక చైతన్యము సకల బ్రహ్మాండమును కూడా తన ఎందు కలిగి ఉన్నది ఆకాశవత్ సర్వగత సూక్ష్మ అంటే ఈ ఆత్మ చైతన్యము దాన్నే బ్రహ్మ సర్వవ్యాపకమైన ఆత్మ చైతన్యము ఈ దేహమునందు చాలా సూక్ష్మ రూపంగా అనుభవానికి వస్తూ కళ్ళయందు చూపు రూపంగా చెవులయందు వినికిడి రూపంగా ఆ విధంగా వివిధ ఇంద్రియ శక్తుల రూపంగా అది మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది ఆ ఒక మనిషి తన జీవితంలో మనిషి జీవితంలో చలాంశం ఒకటి ఉంటుంది అచలాంశం ఇంకొకటి ఉంది చలము అచలము రెండూ ఉంటాయి కానీ సాధారణంగా మానవులు ఏది చలమో అదే తమ తత్వము అని భ్రమపడుతూ ఉంటారు చలమైనదే నేను అని అనుకుంటాను ఇప్పుడు ఉదాహరణకి నేను యంగ్ మ్యాన్ నేను మిడిల్ ఏజ్డ్ నేను రిటైర్డ్ నేను వయస్సు వచ్చేసింది అని అనుకున్నాడంటే వాడు దేనితో ఐడెంటిఫై అవుతున్నాడు చలమైన దేహంతో అలాగే నేను సుఖిని నేను దుఃఖిని అనుకున్నాడంటే చంచలమైన మనస్సుతోటి ఐడెంటిఫై అవుతాడు కానీ చిత్రం ఏంటంటే ఇప్పుడు చిన్నతనంలో ఏ దేహం ఉందో ఆ దేహం ఇప్పుడు లేదు చిన్నతనంలో ఏ మనస్సు ఉందో ఆ మనస్సు ఇప్పుడు లేదు చిన్నతనం అని చాలా వెనక్కి ఎందుకు పోయానంటే స్పష్టంగా తెలియడం కోసం నిన్న ఉన్న దేహం ఇవాళ లేదు నిన్న ఉన్న మనస్సు ఇవాళ లేదు అని నేనంటే మీరు ఇలా చూస్తారేమో అని డౌట్ వచ్చి నేను చిన్నతనం దాకా పోయాను అర్థమైందాన్ని పాయింట్ దట్ అప్లైస్ ఈక్వల్లీ వెల్ టు ఎస్టర్డే ఆల్సో కానీ ఎస్టర్డే అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని అనేది దృష్టాంతం దగ్గర ట్రబుల్ ఉండకూడదు దృష్టాంతం క్లియర్గా తెలిసి ఉండాలి అని స్పష్టమైన ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్కి లాక్కుపోయి దృష్టాంతాన్ని ఇవ్వడం అదొక పద్ధతి సో చిన్నతనంలో దేహం ఇప్పుడు లేదు చిన్నతనంలో మనస్సు ఇప్పుడు లేదు అయితే మీరు చిన్నతనంలో ఉండిన మీరైనా లేకపోతే మీరు ఏదైనా కొత్త మీరు ఎవరైనా వచ్చారా చిన్నతనంలో ఉన్న మీరే అంటే అర్థం ఏంటి మీకు చలనం లేదు దేహానికి చలనం ఉంది ఆ దేహం పోయి కొత్త దేహంలో ఉన్నారు మనస్సు చలనం వచ్చి కొత్త మనస్సులో ఉన్నారు కానీ చలనం లేని మీరు ఉన్నారు కాబట్టి మీరు దేహము మనస్సు కాదు కదా దేహము మనస్సు చలనము కలిగిన కోటిలో పడతాయి ఆ వర్గంలో పడతాయి నేను చలనము లేని వాడను అది నేను అని తెలుసుకోవాలి ఆ చలహ ఆ చలనము లేని ఇండివిజిబుల్ అన్డివైడెడ్ ఇండివిజిబుల్ బీయింగ్ సత్ అది చలనము లేని ఆ సత్ యొక్క ఆధారం మీద అది అధిష్టానంగా ఉంటూ ఈ దేహము ఇంద్రియములు మనస్సు ఇవి ఎలా ఉంటాయి వీటి చుట్టూ నిర్మాణం వీటి చుట్టూ ఉన్న ప్రపంచం కూడా కదిరిపోతూ ఉంటుంది ప్రపంచం కూడా ఏది స్థిరంగా ఉండదు ఎంటైర్ యూనివర్స్ అని జగత్ పేరు గచ్చతీతి జగత్ అది నిరంతరము మారిపోతూ ఉంటుంది దేహము మారిపోతుంది మనస్సు మారిపోతుంది ఇక్కడ వివేకము ఏదైతే అంటామో ఏది చలమో అది నాది కాదు నేను కాదు అది లా ఘట లా నేచర్స్ లా ఆ సృష్టి రహస్యం అలా ఉన్నది ఏది చలమో అది నే నాది కాదు నేను కాదు నాది చలనములేని కూటస్థ ఆత్మ అంటారు నిశ్చల ఆత్మ చైతన్యమే నేను కానీ మానవుడు సంసారంలో బుద్ధుడు ఎందుకు అవుతాడు ఈ అచలమైన ఆత్మను విస్మరించి దాన్ని తెలుసుకోక చలమైన దాని నాది నేను అనే అజ్ఞానాన్ని పెట్టు అనే ఆసక్తిని పెట్టు ఆ ఆసక్తి కారణంగా బంధింపబడతాడు ఏదో ఒక ఒక వస్తువును చూపించే ఇది నాది అంటాడు ఆ నాది అన్న కారణంగా దానికి వీడు బద్ధుడై ఉంటాడు అది బంధించదు వీడు బంధి వీడు బంధించుకుంటాడు తనని తాను అది వీడిని బంధించదు ఇప్పుడు కారు ఉందనుకోండి కారు నన్ను బంధి నన్ను బంధించదు కారు ఓనర్ని కారు బంధించదు ఓనరు కారుకి తనను తాను కట్టి వేసుకుంటాడు కారు తాడు వేసి వీడిని కట్టదు వీడే ఆసక్తి అనే పాశ్యాన్ని వేసి ఆ తాడుని తనకి కట్టేసుకుని తన నెత్తికి కట్టేసుకుని ఇటోటు తిరుగుతూ ఉంటాడు నా కాదు అని దాని మీద ఆసక్తి పెట్టుకుని ఉంటాడు సంసారంలో ఏది మన్ని బంధించదు దాని దాని దానింతట అది బంధించదు దానికి బంధించే శక్తి కూడా లేదు మనమే ఈ ఆసక్తి అనే పాశాలను ఇటో పాశం అటో పాశం ఇలా వేసి వేసి వేసి ఆ పాశాలతోటి మనకి మనమే ఈ సంసారాన్ని కట్టుకుని ఎత్తి కట్టుకుని మోస్తూ సో అది బంధము ఉంటాయి కాబట్టి చలమునందు ఐడెంటిఫికేషన్ నాది అన్న ఐడెంటిఫికేషన్ నేను అన్న ఐడెంటిఫికేషన్ ఈ ఐడెంటిఫికేషన్ అని తిరస్కరించడం అభ్యాసం చేయాలి ఇంకే ప్రతిదానికి నాది నాది అని అనుకో ఉండకూడదు నాది ఏది లేదు అని తెలుసుకోవాలి వాడుకోవచ్చు కారు అక్కడ పార్క్ చేసిన కారు వదిలిపెట్టి నడిచి వెళ్ళిపోమని నా అభిప్రాయం కాదు కారు వాడుకోవచ్చు కానీ నా అది అనే భావన ఉండరా వాడుకోవడం గరాజులో పెట్టేయడం మళ్ళీ క్లీన్గా పెట్టడం స సర్వీసింగ్ చేయించడం పెట్రోల్ పోయడం అలాంటి పొట్టుకాడికి ఎప్పుడైనా లిఫ్ట్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉండాలి అంతేగాని నా అది అనే భావన మనస్సులో ఉండకూడదు ఈ సంగతి ఎవరికి తెలవకూడదు కూడా వీడి కార్యం నాది అనే భావన లేదు అని ఊరంత ప్రచారం చేయకూడదు వాళ్ళు పట్టుకుపోతారు అలా అయితే వీడి నాది కాదన్నది కదా అని పట్టుకుపోతారు అలా కాదు మన మనస్సులో మనకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి కాబట్టి ఆ రకంగా చలాన్ని తిరస్కరించినప్పుడు అచలము స్థిరపడుతుంది అచల నిర్గుణ ఆత్మ ఎందుకు గుణాలు లేవు సుప్రజస్తమో గుణాలు సత్వ అంటే మనస్సు యొక్క సుఖాకార వృత్తికి సత్వము మనస్సు యొక్క దుఃఖాకార వృత్తి రజస్సు దేహమునందు అభిమానం దేహాభిమానము తమస్సు ఇది సత్వరజస్తమో గుణాలు ఆత్మస్వరూపము ఈ గుణములకు అతీతమైన తర్వాత ఈ గుణములు అంటే అన్ని విశేషములు గుణములే పర్టికులారిటీస్ పర్టికులర్ దిస్ పర్టికులర్ థింగ్ దట్ ఈ కు ఆ వర్ణం ఆ వర్గం ఇలాగా ఈ వంశం ఇలాగ ఏవేవో గుణాలనే ఉంటాయి కదా అస ఈ గుణములు ఏవి కూడా ఆత్మస్వరూపమును ఉండవు ఇంకా గుణశబ్దానికి క్రోధము లోభము మోహము ఇలాంటివి ఉంటాయి అర్థం చెప్పచ్చు అవి కూడా ఆత్మస్వరూపంలో భాగం కాదు కొన్ని సద్గుణాలు ఏమంటే సద్గుణాలు మీరంటే అసద్గుణాలు పక్కనే ఉంటాయి ఎక్కడ కూడా మీరే డివైడ్ చేసి పెట్టారు మీరు గుణము మిథ్యా అంటే అన్నీ కూడా కవర్ అయిపోతాయి మీరు గుణము సత్యము అని పాజిటివ్ అంటే పాజిటివ్ మీరు అనగానే నెగిటివ్ పక్కనే ఉంటుంది బొమ్మ అనగానే బొరుసు ఉండదు బొరుసు లేకుండా బొమ్మ ఉంటుందా కాబట్టి మళ్ళీ మీరు ద్వంద్వలో చిక్కుకున్నట్టే కాబట్టి ఆత్మస్వరూపమునందు గుణములు లేవు నిర్గుణము తర్వాత నిష్కలహ నిష్క్రియ అవయవములు లేవు ఆత్మస్వరూపంలో అవయవములు లేవు ఇప్పుడు దేహాభిమానం గలవాడికి ఇది నా తల ఇది మధ్య భాగము ఇది కాళ్ళు అలాగా వాడు అవయవ భావనతో జీవిస్తూ ఉంటాడు తర్వాత ఏమవుతుందంటే ఒక ఈ దేహాభిమానం చాలా హింస పెడుతుంది మనుషులను చాలా పీడిస్తుంది అదే ఎలా వస్తుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళముందు బాగానే ఉంటాడు నేను డాక్టర్లనే ఏమంటలేదు ఒక విషయం చెప్తున్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ముందు లేకపోతే డయాగ్నాస్టిక్ టెస్ట్ చేయకముందు ప్రశాంతంగా కులసగా ఉంటాడు ఏదో దేవుడు దయ్యం ఏదో మంత్రం జపం చేసుకుంటూ కలక్షపం చేస్తాడు ఒకసారి డయాగ్నాస్టిక్ టెస్ట్ చేసి వచ్చిన తర్వాత దానికి దేనికో ఒకదానికో అతుక్కుంటాడు గుండెకో లివర్కో మరో దానికో అతుక్కుంటాడు అతుక్కుని ఇంక జీవించున్నంతకాలం అది నేను అది నాది అనే ఒక అవయవాన్ని పట్టుకుని అలాగే ఐడెంటిఫికేషన్లో మనిషి బతుకుతూ ఉంటాడు దిస్ ఈస్ ది మిస్ఫార్చూన్ కాబట్టి వైద్యం కూడా ఎంత అవసరమో అంతకే పరిమితం చేసుకునే ప్రయత్నం ఏదో చేసుకోవాలి ఆ వైద్యాన్ని కూడా చేసుకునే సందర్భంలో అభిమానం లేకుండగా ఆ వైద్యాన్ని ఒక ప్రాక్టికల్గా ఉండాలి బండ బండగా ఉండమని నా కాదు ఫుల్ హార్ట్ అంట అంటే మొంది బండాగా ఉండమనే కాదు వేదాంతం అంటే ప్రాక్టికల్గా మందు వేసుకునే సందర్భంలో వేసుకోవాలి డాక్టర్కి వెళ్ళే సందర్భంలో వెళ్ళాలి కానీ ఐడెంటిఫికేషన్ పెట్టుకోకుండా మనం చేయగలుగుతామా అన్నది ఆలోచించుకోవాలి అంచేతనే అస్తమానం ఒక పర్టికులర్ అవయవంతో ఐడెంటిఫై అవ్వకూడదు గుండె లివరు అలాగే ఐడెంటిఫై అవ్వకూడదు ఏంటంటే దేనితోటి ఐడెంటిఫై అవ్వకూడదు ఏవి నేను కాదు దేహమే నేను కాదు అనే తత్వాన్ని తత్వంలో నిలిచి ఉండే ప్రయత్నం చేయాలి కానీ ఈ అవయవములతో ఐడెంటిఫై అవ్వకూడదు నిష్కలహ నిష్క్రియ ఆత్మస్వరూపంలో క్రియ ఉండదు క్రియలు జరుగుతూ ఉంటాయి అక్కడ కర్తృత్వం ఆత్మ స్వరూపం ఉండదు ఈ మాటలో నేను చాలా చెప్పాను చాలా అనేక పర్యాయాలు చెప్పాను సో అది ఆత్మ అదే సత్యం తత్సం స ఆత్మ ఇది సత్యము లక్షణం అది అంటే చూడండి సత్యానికి కాలభేదం లేదు అప్పుడు ఇప్పుడు అనే కాలభేదము సత్య వస్తువునందు ఉండదు ఎందుకంటే సత్యము కాలాతీతమైనది మరి అప్పుడు ఇప్పుడు అనే కాలభేదము ఎక్కడి నుంచి వచ్చింది మనస్సు పెట్టింది మనస్సులో ఉంటుంది ఆ కాలభేదము అక్కడ ఇక్కడ అనే దేశభేదము భేదము మనస్సు చేత కల్పించబడుతుంది తప్ప వస్తువు లేదు నేను నువ్వు అనే వ్యక్తి భేదము మనస్సు చేత కల్పించబడినదే తప్ప ఆత్మస్వరూపంలో లేదు ఇది అది అనే పదార్థ భేదము మనస్సు చేత కల్పించబడిందే కానీ ఆత్మస్వరూపంలో లేదు ఆత్మస్వరూపము అప్పుడు ఇప్పుడు అనే కాలభేదానికి అక్కడ ఇక్కడ అనే దేశభేదానికి నేను నువ్వు అనే వ్యక్తి భేదానికి ఇది అది అనే భేదానికి సాక్షిగా ఉంటుంది ఈ భేదములన్నీ కూడా అంతఃకరణంలో ఉంటాయి తప్ప ఈ భేదములు ఏవి కూడా సాక్షి చైతన్యమునందు ఉండవు తత్సం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో అని శృతి శృతి అది తత్వము దాన్ని దాని ఎందు నిలిచి ఉండవలను ఇత్యవం తత్వం దృష్ ఈ తత్వాన్ని తెలుసుకోవాలి ఇప్పుడు మనస్సు చంచలంగా ఉంది లేకపోతే ఆందోళనతోటి ఉన్నది అనుకోండి వెంటనే మనం ఏం పొరపాటు చేస్తూ ఉంటే ఆ అలజడి ఆందోళనతోటి ఐడెంటిఫై అయిపోతాం ఐడెంటిఫికేషన్ అనేది ఉంటుంది చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆ ఐడెంటిఫికేషన్ చెక్ చేయటం అభ్యాసం చేయాలి ఎందుకంటే మైండ్ రెస్ట్లెస్గా ఉంది అన్నది వాస్తవం దాంట్లో సందేహం లేదు కానీ రెస్ట్లెస్గా ఉన్నది మైండ్ మాత్రమే ఆత్మస్వరూపము కాదు నేను అనే యథార్థ తత్వంలో రెస్ట్లెస్నెస్ అనేది లేదు ఇది ఎలాగంటే చంద్రుడు ప్రతిఫలించినప్పుడు ఈ నీళ్లు కదిలినప్పుడు చంద్రుని యొక్క ప్రతిఫలనం కదిలినట్టు ఉంటుంది వాస్తవంలో చంద్రుడు ఎందు ఏ కదలిక ఉండదు నేను అట్టిది ఈ నేనును ఈ నేను వెళ్ళి ఆ చలనంతో కూడిన మనస్సు అలజడి కలిగిన మనస్సుతో ఎప్పుడైతే ఐడెంటిఫై అవుతుందో అప్పుడు ఆ మనస్సు యొక్క అలజడి ఆందోళన నేనుకు వచ్చేసినట్లుగా మనకు అనుభవం కలుగుతుంది మీరు ఐడెంటిఫై అవ్వడం మరుక్షణం ఐడెంటిఫై కాకుండా ఉండాలి ఐడెంటిఫై కాకుండా ఉండే ఉపాయం ఏమిటి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా నేను టిప్స్ కింద చెప్తున్నా మీకు ఐడెంటిఫై కాకుండా ఉండే ఉపాయం ఏమిటంటే ఉపేక్ష చేయాలి కానీ బీ ఇన్ డిఫరెంట్ మనస్సు మీరు మీరు ధ్యానానికి కూర్చున్నారనుకోండి ఏమిటో రెండు నిమిషాలు అయినా మూడు నిమిషాలైనా మనస్సు అలగడిగా ఉందో తప్ప ధ్యానం కుదరట్లేదు అంటే మీరు డోంట్ ఐడెంటిఫై విత్ దట్ మూమెంట్ ఆఫ్ ది రెస్ట్లెస్నెస్ ఆఫ్ ది మైండ్ డోంట్ ఐడెంటిఫై విత్ ఇట్ మీరు పాజిటివ్ ఐడెంటిఫికేషన్ ఉండొచ్చు నెగిటివ్ ఐడెంటిఫికేషన్ ఉండొచ్చు పాజిటివ్ ఐడెంటిఫికేషన్ అంటే ఎలా ఉంటుంది మరి ఈ ఆలోచనలు అన్నీ అవసరమే కదా మరి ఇప్పుడు ఇప్పుడు ఈ పనులన్నీ చేసుకోకపోతే ఎక్కడ కుదురుతుంది ఈ రకంగా ఈ చర్చి ఈ రకమైన ప్రణాళిక మనం ఆలోచించి చేసుకోవాలి కదా ఇది అవసరం కదా ఇది అక్కర్లేదని ధ్యానంలో కూర్చుంటే ఆయనకేమో ఆయన స్వామీజీ చెప్తాడు కానీ రోజు నడవద్దా అని దిస్ ఈజ్ పాజిటివ్ ఐడెంటిఫికేషన్ నెగిటివ్ ఐడెంటిఫికేషన్ ఎలా ఉంటుంది ఏదో ధ్యానం చేద్దామంటే ఎప్పుడూ ధ్యానం సిద్ధంగానే సిద్ధించదు ఎప్పుడు దిక్కుమాల మనస్సు ఇలాగే ఉంది నా బతికింతే నాకు ధ్యానం కుదరదు ఇది నెగిటివ్ ఐడెంటిఫికేషన్ రెండూ ఉండకూడదు జస్ట్ బీ ఇన్ డిఫరెంట్ మనస్సు ఏకాగ్రమైనా మీరు కాదు అది చెంచలంగా ఉన్నా మీరు కాదు జస్ట్ నో ఇట్ ఓకే దిస్ ఈజ్ రెస్ట్లెస్ డన్ సో జస్ట్ ఇగ్నోర్ ఇట్ బీ ఇన్ డిఫరెంట్ ఎప్పుడైతే మీరు ఉపేక్షాబుద్ధిని మనస్సు ఎందుకు ప్రదర్శిస్తారో అప్పుడు మీకు అది ఆ మనస్సు యొక్క చలనము వల్ల మీకు ఏ రకమైన ఇబ్బంది కలగదు అప్పుడు ఏమవుతుందంటే ఆ అచలమైనటువంటి ఆత్మతత్వము అనుభవాలకు వస్తుంది ఇది ఒక అప్రోచ్ ఇంకో అప్రోచ్ ఈ అప్రోచ్ కొంచెం అడ్వాన్స్డ్ సేకరకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పిన అప్రోచ్ కుదురుతుంది బిగినర్కి ఈ అప్రోచ్ వర్కౌట్ కాదు ఇది చాలా కఠినమైన అప్రోచ్ కొంచెం రిఫైన్డ్ అంతఃకరణ శుద్ధి కలిగిన వాడికి ఇది కుదురుతుంది బిగినర్కి ఇది కూడా వర్కౌట్ కాదు వాడు ఐడెంటిఫై కావద్దురా అంటే వాడు ఐడెంటిఫై అయిపోతాడు కావద్దు అయిపోతాడు చాలా మనుషులు ఎలా ఉంటారంటే చాలా లూజ్గా ఉంటారు తత్వం దగ్గరికి వచ్చేప్పుడు చాలా లూజ్గా ఉంటారు దాన్ని డీప్గా తీసుకోరు ఆ గాఢశీలత ఉండదు దేన్నైనా గాఢంగా మనం లోతుగా అధ్యయనం చేసి దీన్ని అనుభవానికి తెచ్చుకోవాలనే ఆ గాఢశీలత ఉండదు అంతా కూడా చాలా లూజ్ గోయింగ్ కింద ఉంటుంది అది ఉంటుంది తర్వాత మనుషులు చాలా సంసారులుగా ఉంటారు ఆ సంసారంలో చాలా థిక్గా ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు చాలా హెవీ అండ్ థిక్ సంసార అనేది మనిషి కలిగి ఉంటాడు అటువంటిప్పుడు ఇటువంటి ఉపాయాలు అన్ని సిద్ధించవు కాబట్టి ఆ సంసారాన్ని ముందు డైల్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి వైరాగ్యాన్ని బాగా డెవలప్ చేసుకుని అసలు మనస్సుకి ఈ చంచలత్వం ఎందుకు వచ్చింది అంటే కామనలు భయములు అనేవి అలా అయితే చెట్టు స్థిరంగా నిలబడ్డ చెట్టు తుఫాన్ వచ్చినప్పుడు ఇటు ఊగిపోతుందో ఆ విధంగా కామనలు భయములు అనే తుఫాన్లు వచ్చినప్పుడు మాత్రమే మనస్సులో ఆ తీవ్రమైన చలనం అనుభవానికి వస్తుంది కాబట్టి ఆ కామనల్ని భయాలని కూడా పూర్తిగా విదిలిపెట్టడం అనేది అభ్యాసం చేయాల్సి ఉంటుంది కానీ సాధకుడు కొంచెం ముందుకు వెళ్ళి సుఖ దుఃఖ అనుభవాలు ఏవైతే ఉంటాయో అవి కేవలము మనోవృత్తి మాత్రమే మైండ్ వేవ్స్ సుఖము అని మీరంటే అదొక మైండ్ వేవ్ దుఃఖము అంటే కూడా ఒక మైండ్ వేవ్ వాటిని సాక్షిగా దర్శిస్తూ ఉండటము తర్వాత వాటిని ఉపేక్షా బుద్ధితో దర్శించటము దీన్ని అభ్యాసం చేయాలి అప్పుడు క్రమంగా అచలమైనటువంటి మనస్సుతోటి దేహంతో ఉండే ఐడెంటిఫికేషన్ డైలీ శిథిలమయ్యి అచలమైన ఆత్మతత్వాన్ని తన అనుభవానికి తెచ్చుకోగలుగుతుంది ఇప్పుడు అచలంగా మీరు కానక్కర్లా ఇప్పుడు మనం ఈ క్షణంలో ప్రతివాడు కూడా అచల ఆత్మస్వరూపుడయే ఉన్నాడు ఎటుొచ్చి మనస్సుని విధులిపెట్టే ఈ చేయడం చేతనవ్వాలి మనస్సుని ఉపేక్ష చేయటం చేతనవ్వాలి మనస్సుని ఉపేక్ష చేయాలంటే కూడా అది కొంత పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఉపేక్ష చేయులు ఉంటారు పిల్లడు మోస్తరు అల్లరి చేసుకుంటే ఉపేక్ష చేసి మన పని మనం చేసుకోవచ్చు వాడు ఇల్లు పీకి పాకవేసి లెవెల్లో వాడు అల్లరి చేసుకుంటే మీరు ఉపేక్ష చేయలేరు సో అదేవిధంగా మనస్సు చాలా గందరగోళంగా ఉన్నప్పుడు మీరు ఉపేక్ష చేయటం మీ మనస్సు మోరర్లెస్ ప్రసన్నంగా ఉన్న సందర్భంలోనే మీరు ఉపేక్ష చేయులుంటారు కాబట్టి చాలా గందరగోళంలో ఉన్న స్థితిలో ఈ ఉపేక్ష చేయటము ఇండిఫరెంట్గా ఉండటమో అది వర్కౌట్ అవ్వదు ఆ స్థితి నుంచి కొంత దానికి ప్రసన్నతను మీరు తీసుకురాగలిగినప్పుడు మాత్రమే అది వర్కౌట్ అవుతుంది మనిషిని మనస్సు చాలా హింస పెడుతుంది మూడు చెరువుల నీళ్లు తాగిస్తుందని ఏదో అలాగే ఏదో ఎక్స్ప్రెషన్ ఉంది ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తుంది మనస్సే పై వాళ్ళు ఎవళ్ళో కాదు మనస్సే చేసుకున్న కాబట్టి అదొకటి మనం గమనించాల్సి ఉంటుంది అప్పుడే ఆ అచలతత్వాన్ని మనిషి తెలుసుకోగలుగుతాడు మెయిన్గా మనిషి ఎలా ఉండ అచలతత్వమును అనుభవాన్ని తెచ్చుకునే పద్ధతి ఏమిటంటే అసంగతని బాగా అభ్యాసం చేయాలి అసంగుడుగా ఉండాలి ఆసక్తి పెట్టుకోకూడదు అసంగుడుగా ఉండాలి అంటే ఇప్పుడు ఏదైనా ఒక పని ఉందనుకోండి ఆ పని అయ్యింది సరే మంచిది ఒకవేళ అవ్వలేదని అనుకుంటుని మంచిది అటువంటి అసంగత పని విషయంలో కానీ మరో దాంట్లో కానీ మరో దాంట్లో కానీ అసంగత అనేది అభ్యాసం చేయాలి డిటాచ్డ్గా ఉండాలి ఎప్పుడైతే వైరాగ్యాన్ని నేర్చుకునే అసంగతను అభ్యాసం చేస్తామో కొద్ది రోజులు అభ్య కొద్ది కాలం అభ్యాసం చేసేప్పటికి మనకు ఒక సత్యం అవగతం అవుతుంది అదేమిటంటే నా స్వరూపము అసంగము అంత వాడికి అనుభవానికి వస్తుంది ఇంకా తర్వాత అభ్యాసం చేయక్కర్లా ఎలాగంటే మురికి శరీరం మురితో ఉందనుకోండి ఇప్పుడు దాన్ని సబ్బు పెట్టి తోమేసుకుంటే ఇంకా మురికి అనుభవానికి రాకుండా అయిపోతుంది అదేవిధంగా ఈ వైరాగ్యాన్ని బాగా అభ్యాసం చేసి అసంగతని అభ్యాసం చేసినట్లయితే మనసుకున్నటువంటి అభిమానము ఐడెంటిఫికేషను తాదాత్మ్యము ఇవన్నీ కూడా పోతాయి స్వచ్ఛం అయిపోతుంది అప్పుడు నేను అసంగుడను అనే అభ్యాసం ఏం చేయనక్కర్లా అసంగుడననే అనుభవం కలుగుతుంది సహజంగా స్పాంటేనియస్గా వాడు అసంగుడిగా మిగిలిపోతుంది కాబట్టి అటువంటి తత్వాన్ని ఆ విధంగా అభ్యాసం చేస్తే అనుభవానికి తెచ్చుకోవాలి ఇది తత్వాన్ని దర్శించటము అంటే అది ఇత్యవం తత్వం దృష్ట్యా ఈ విధముగా తత్వాన్ని దర్శించి తత్వీభూత తత్వాన్ని దర్శిస్తే తత్వం అయిపోతుంది ఈ చిత్రం ఏంటంటే మీరు ఆకాశాన్ని ధ్యానం చేశారనుకోండి మీరు ఆకాశం అయిపోతారు దాన్ని ధ్యానం చేస్తే అది అయి కూర్చుంటారు అలాగే అహమస్మి అహం అహం అని ధ్యానం చేశారనుకోండి మీరు అహం తత్వం అయిపోతారు ఆ సద్రూపులు అయిపోతారు ఉంటారు అలా ఒక ఆసక్తి పెట్టుకుని దేన్నైనా ఒకదాన్ని ధనాన్నోదేన్నో ధ్యానం చేశారనుకోండి ఆ రూపాన్ని పొందుతారు కాబట్టి తత్వాన్ని కనుక మీరు నిష్ఠగా దాన్ని అభ్యాసం చేసినట్లయితే తత్వమునందు నిలిచి ఉండడము అన్నది అభ్యాసం చేసినట్లయితే తత్వం అయిపోతాడు సో ఈ మనస్సు తత్వం నుంచి మనిషిని లాగేస్తుంది ఆ సచిత్ స్వరూపం నుంచి వాడిని లాగేసి వాడిని ఏదో ఒకటిగా చేసి పెడుతుంది నేను పురుషుడిని స్త్రీని నేను నేనది అని ఏది తాను యథార్థంగా కాదో ఆ విధమైన ఒక క్లోక్ ఒక మానస మానస రూపాన్ని వీడికి అంతకట్టి కూర్చోబెడుతుంది మనస్సు ఎప్పుడైతే వీడు మానస రూపాన్ని స్వీకరిస్తాడో అప్పుడు దాని నుంచి బయటపడలేడు నన్ను ఒక యంగ్ మ్యాన్ ఒక ఒక విద్యార్థి ఫోన్ చేసి అడిగాడు అవి నేను అమెరికా ఇలాంటివన్నీ అమెరికా వాళ్ళు ఫోన్ చేస్తారంటే జాగ్రత్తగా అభ్యాసం అధ్యయనం చేస్తున్నాను అన్నమాట ఫోన్ చేసి అడిగాడు ఫోన్ చేసి ఏమని అడిగాడు అంటే స్వామిజీ ఇప్పుడు వీడు ఉన్నాడు వీడు నేను చెప్పాను చూడు అప్ప ఈ రిలేషన్స్ ఇవన్నీ కూడా తాత్కాలికములు ఆత్మతత్వము ఈ రిలేషన్షిప్స్కి అతీతంగా ఉంటుంది అని నేను అనేక పర్యాలు చెప్పాను చెప్పినా కూడా వయస్సు వచ్చి కూడా ఇంకా ఇలాగంటి సంసారంలోనే మనిషి ఎందుకున్నాడు అని ఇది ప్రశ్న ఈ ప్రశ్న నేను సమాధానం ఏమని చెప్పానంటే చూడు వయస్సు వచ్చింది వయస్సు రాలేదు కాదు పాయింట్ పాయింట్ ఈజ్ నేను నిన్న క్లాసులో చెప్పినట్టుగా చెప్పాను సో ఎవ్రీ పర్సన్ హ్యాస్ ఎన్ ఐడెంటిఫికేషన్ ఫర్ హింసాలు ప్రతివాడికో ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళారనుకోండి ఆఫీస్లో మీరు ఏదో ఒక మేనేజర్ ఏదో అయ్యారనుకోండి ఆఫీస్లో అడుగు పెట్టేప్పుడు వాట్ ఆర్ యూ యూఆర్ యూఆర్ ఎన్ ఎంటిటీ క్రియేటెడ్ బై ఐడెంటిఫికేషన్ ఒక ఐడెంటిఫికేషన్ ద్వారా ఒక ఎంటిటీని తనకు తాను క్రియేట్ చేసుకుంటాడు మేనేజర్ అనే ఒక ఎంటిటీగా వీడు లోపల అడుగు పెడతాడు ఒక్కసారి ఆ ఎంటిటీగా అడుగు పెట్టాడంటే ఆ ఎంటిటీగానే అక్కడ ఫంక్షన్ చేస్తాడు వాడి ఫంక్షనింగ్ వాడి థింకింగ్ స్పీచ్ అండ్ యాక్షన్ అన్నీ కూడా ఆ ఐడెంటిఫికేషన్ చేత చాలా లోతుగా ప్రభావితం చేయబడతాయి ఇప్పుడు అదే కంపెనీకి రిజైన్ చేసాడనుకోండి రిజైన్ చేసి వెళ్తాడు ఏవో డబ్బులు సెటిల్మెంట్కో దేనికో వెళ్తాడు రిజైన్ చేసి అదే ప్లేస్కి అదే మనిషిని వెళ్తాడు కానీ ఐడెంటిఫికేషన్ ఉండదు కాబట్టి వీడు హీ డజంట్ ఫీల్ ది వే హీ ఫెల్ట్ ఎర్లీగా inzaindesam taruvata unna feeling evu ipudu undu so ultimately a person is what his identification is ipudu ee young man ye sandeham nannu adigaado oka vyakti gurinchi atana sandeham adigadu aa vyakti he has identified himself as i am a retired grandfather ani identification lo unnadu adhi that is what he is ఒకసారి ఐడెంటిఫికేషన్లో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఆత్మవి నువ్వు ఇది నువ్వు అది అంటే ఏమీ అర్థం అవుతుంది అది ఇంకే వినడానికి అని చేయడానికి బాగానే ఉంది కానీ అదేమీ సింకిన్ అవ్వదు ఎందుకంటే వీడి ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో అది బౌన్సెస్ బ్యాక్ అంచేతనే ఇప్పుడు మహా ఒక సలహా చెప్తారు చూడు నువ్వు ఆర్గనైజేషన్స్ అవి పెట్టి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అవి క్రియేట్ చేయకు ఎందుకంటే అయిన ఇన్స్టిట్యూషన్ ఈజ్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ద పర్సనాలిటీ ద ఈగో ఈగో యొక్క ఎక్స్టెన్షన్కే ఇన్స్టిట్యూషన్ అని పేరు గోడలోవి ఇన్స్టిట్యూషన్ కాదు గోడలోవి అన్నిటికీ కామనే హేతువాదుల సభ కూడా ఒక గోడలోవి ఉంటాయి ఆస్తికుల సభ కూడా గోడలోవి ఉంటాయి వేశ్యాగృహము లేకపోతే జూదగృహం క్లబ్ అది గోడలోవి ఉంటాయి దేవాలయానికి వెళ్తే గోడలోవే ఉంటాయి గోడలోవి సర్వత్రా సమానంగా ఉంటాయి రైల్వే రైల్వే స్టేషన్కి గోడలు ఉంటాయి ఇంటికి గోడలు ఉంటాయి గోడలోవి ఉందండి దట్ దట్ డెంట్ మేక్ ఎన్ ఇన్స్టిట్యూషన్ లేని ఇన్స్టిట్యూషన్ ఒక సంస్థ అనేది ఆ వ్యక్తి యొక్క అహంకారం యొక్క ఎక్స్టెన్షన్ అహంకారమే అలా ఎక్స్టెండ్ అయ్యి ఒక సంస్థగా పని పనిచేస్తూ ఉంటాయి ఒకసారి ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి దాంతో ఐడెంటిఫై అవుతాడు i am the head of so and so institution an identify hota ok sara identify aid ante tana swaroopam nunchi jari pothadu ancheyatane he gets bound by that so ee identification annadi chala getiga manushunu bandhisthundi prathi vadiki okoka bandham so evadi genius vadidi okadu nenu grand father annani bandhanalo padipothadu velli inkodadu i am the head of this sanyasam puchuni ఇంత ఇంత తంతాలు పడి ఇంత ఇన్ని త్యాగాలు ఏదో చేయాలి కదా ఏదో ఒకటి చేస్తే కదా సన్యాస అయ్యాడు ఊరికి అలా గాలివాటంగా అయిపోలేదు కదా ఇంత సన్యాసం అయిపుచ్చుకుని ఒక ఇన్స్టిట్యూషన్ హెడ్ కింద ఒక ఇంకో చిత్రమైన సంసారంలో శీతులైపోతాడు ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం